అసలు ఏం జరిగిందంటే నలభైవ అధ్యాయం అయోధ్యలో పివి రామాలయం రెండు ఆ రకంగా అయోధ్యలో రాముడు తమ సొంతమన్నట్టుగా భారతీయ జనతా పార్టీ చేసుకుంటున్న ప్రచారాన్ని శాశ్వతంగా తిప్పికొట్టేందుకు ఒక వ్యూహాన్ని రచించారు ప్రధానమంత్రి పివి నరసింహారావు ఆ వ్యూహంలో నన్ను ఒక కీలక పాత్ర వహించమనేసరికి నాకు చెమటలు పడుతున్నాయి ఆయన చెప్పేది చెప్తూనే ఉన్నారు నేను రంగంలోకి దిగిపోయినట్లుగా పరిగణిస్తూ అయోధ్యలో మహంతులు ఎవరెవరికి ఎవరితో లింకులు ఎలా ఉన్నాయో తెలిపే రహస్యాలు చెప్పసాగా అయోధ్యలో మహంతులు చాలా మంది ఇప్పుడు వీహించుకుతూ ఉన్నారు చంద్రస్వామికి అక్కడ కొంతమందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ ఆయనతో జాగ్రత్తగా ఉండాలి పనే అయితే చేస్తాడు కానీ పబ్లిసిటీ లేకుండా చూసుకోవడం కష్టం ఆయన పేరు చెప్తే మిగతా స్వామీజీలు అందరూ వెనకపోవచ్చు జాగ్రత్తగా నడపాలి ఎవరితో మాట్లాడినా ప్రతి కొన్ని గుంతిమ్మ కోరికలు ఉంటాయి వాటిని చేస్తామని వాగ్దానం చేయకూడదు చేయలేమని చెప్పకూడదు ఆలోచించి ఇబ్బంది లేనివి చేయగలిగినవి కొన్ని చేయవచ్చు చాలా భయం చాలా కీలకమైన విషయం సున్నితమైన విషయం మనం పబ్లిసిటీ ఇవ్వకపోయినా కలుసుకున్న స్వామీజీలు పత్రికల వారికి చెప్పారని ఏమి నమ్మకం అయోధ్య విషయం ప్రధానికి ఎంత ముఖ్యమో నాకు తెలుసు అటువంటి అయోధ్య విషయంలో ఇంత ముఖ్యమైన సన్నిహితమైన పనిని నాకు అప్పగించారని తలుచుకుంటే నాకు గుళ్ళు గబగురు పొడుస్తుంది అప్పటికే అది వరకు మంత్రివర్గ కార్యదర్శిగా పనిచేసిన నరేష్ చంద్ర గారికి ప్రధానమంత్రి కార్యాలయంలో అయోధ్య ప్రత్యేక విభాగాన్ని నిర్వహించే బాధ్యతను అప్పగించడం జరిగింది ఆయనతో చర్చించి బీహార్ సిఐఎస్ఎఫ్లో పనిచేస్తున్న కిషోర్ కునాల్ని నాతో పనిచేయడానికి అనధికారికంగా పిలిపించాను అతను ఒక ఆఫీసర్ ఆధ్యాత్మిక రంగంలో చాలా అనుభవం కలిగినవాడు అంతకుముందు చర్చలు జరిగినప్పుడు మఠాధిపతులు పీఠాధిపతులతో సంబంధాలు కలవాడు ఉత్తర భారతంలో అయోధ్య ప్రయాగ కాశీ ప్రాంతాల్లోని చాలామంది మహంతులతో మఠాధిపతులతో మంచి పరిచయాలు కలవాడు కానీ మేమిద్దరం ప్రభుత్వ అధికారులమే కాబట్టి మఠాధిపతుల తరఫున వారి మనిషిగా ఈ ప్రాంతాలు చేయడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి కావాలి వీలైనంత వరకు అతను ఈ సంస్థకు నాయకత్వం వహించే పీఠాధిపతికి ఆంతరంగిక వ్యక్తి అయితే మంచిది నరేష్ చంద్ర కిషోర్ తో చర్చించి సంస్థకు నాయకత్వం వహించి మొత్తం కార్యక్రమం సమన్వయం చేయడానికి శృంగేరి శంకరాచార్యుల వారైతే బాగుంటుందని అనుకున్నాను ఆయనను ఒప్పించాలి ప్రధానితో ఈ విషయాలు చెప్పి శృంగేరికి బయలుదేరాను శృంగేరి స్వామీజీతో నాకు బాగానే పరిచయం ఉంది ఆయన పూర్వాశ్రమంలో నరసరావుపేట వాసి నేను అది తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా చాలాసార్లు కలవడం జరిగింది వీరి గురువు గారు శ్రీ మహాసన్నిధానం వారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం నవరాత్రిలో వేద సభలు జరిపేవారు నన్ను ముఖ్య అతిథిగా పిలవటం నేను శృంగేరి వెళ్లడం జరిగింది ముందు కూడా టీటీడీ వసతి గృహం నిర్మాణ విషయంగా తర్వాత దానికి ప్రారంభోత్సవం సందర్భంగా రెండుసార్లు శృంగేరి వెళ్ళాను తర్వాత వారితో ఇంకొక రెండు మూడు సార్లు కలిసి సంభాషించడంతో వారి నిరాడంబరత ఐహిక విషయ విరక్తి జ్ఞాన పిపాస సున్నిత హాస్యం నాపై జరగని ముద్ర వేశాయి అయోధ్యఖండం మొదలైనాక దాదాపు పదిసార్లు శృంగేరి వెళ్లవలసి వచ్చింది ఆ పర్యటనలన్నీ వారిని నాయకత్వం వహించమని ఒప్పించడాన్ని మేము అనుకున్న వారిని ఆ కమిటీలోకి తీసుకువచ్చేందుకు వారి తరఫున వారి కార్యనిర్వహణాధికారి శ్రీ గౌరీ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా మాతో పనిచేయించేందుకు ఉత్తర భారతంలో కొంత పర్యటన పరిచయాలు అవసరం గనక వెంటనే ఆ సంవత్సరం శృంగేరి పీఠాధిపతులు ఢిల్లీలో కొన్ని నెలల కాలం ఉండేటట్లు ఒప్పించాలి అలా కొత్త సంస్థకు నాంది పలకడం జరిగింది గౌరీ శంకర్ నేను ఒక టీమ్గా తయారై చాలామంది మఠాధిపతులను మహంతులను పీఠాధిపతులను సన్యాసులను కలవడం జరిగింది వారు లేకుండా నేను ఒక్కడనే కంచికి బెంగుళూరుకు ఉడుపుకి పూరికి ఎన్నోసార్లు వెళ్ళవలసి వచ్చాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ దిగ్విజయ్ సింగ్ వారి విమానంలో మమ్మల్ని అలహాబాద్ బెనారస్ జైపూర్లకు తీసుకువెళ్లి కొందరు స్వామీజీలను పరిచయం చేయడమే కాకుండా వారిని ఒప్పించడంలో చాలా సాయం చేశారు కొన్ని రోజులైన తర్వాత మీ వెంట తిరుగుతుంటే కుదిరేట్టుగా లేదు నేను ముఖ్యమంత్రి పదవి కూడా చూసుకోవాలి కదా విమానం కావాలంటే ఏర్పాట్లు చేస్తాను అన్నారు సింగ్ విమానం అవసరం లేదు ఎప్పుడన్నా ఎవరినైనా కలవాలంటే మీరు ఏర్పాట్లు చేసి మాట్లాడితే చాలు తర్వాత కూడా ఆయన చాలా మద్దతు ఇచ్చారు ద్వారకా శంకరాచార్యుల వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది చేరటానికి ఆయనకు చాలా ఉత్సాహం కానీ ఈ నాయకత్వం విషయంలోనే భేదాభిప్రాయం వ్యక్తం చేశారు తాను ఈ ఉద్యమంలో మొదటి ఉన్నానని ఒంటరి పోరాటం విశ్వ హిందూ పరిషత్తో చేస్తున్నానని ఈ విషయంలో దక్షిణాది స్వామీజీలకు అంతగా అవగాహన లేదని ఇతర మఠాధిపతులను ఆకట్టుకునే పద్ధతులు శృంగేరి వారికి లేకపోవచ్చని ఇలా అనేక భావాల ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు ఆయన చాలా సమర్థులే అది వరకు ఆయన ఈషన్లో చేసిన పోరాటం దృష్ట్యా నాయకత్వం ఆయనకే దక్కాలి కానీ ఆయన నాయకత్వం వహించడం వల్ల చాలామంది విశ్వ హిందూ పరిషత్ సానుభూతి పరులు వచ్చే అవకాశం లేకపోగా ఇది ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడ అని నలుగురు భావిస్తే కమిటీ యొక్క విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది సున్నితంగా వారికి ఆ విషయాన్ని చెప్పడానికి ఒప్పించడానికి చాలా అవస్థపడవలసి వచ్చింది దిగ్విజయ్ గారు స్వయంగా రెండు సార్లు వచ్చి మాట్లాడమే కాక ఇతరుల చేత కూడా మాట్లాడించారు చివరు ప్రధానమంత్రి స్వయంగా కలగ చేసుకున్నా గానీ ఆయన ఒప్పుకోలేదు దిగ్విజయ్ గారు ఉత్తరాది వైష్ణవ మఠాల్లో మంచి పేరు జనబలం ఉన్న వారణాసి శ్రీమఠ స్వామీజీని ఒప్పించడంలో కూడా చాలా సాయం చేశారు మాతో వారణాసి వచ్చారు అక్కడే ఉన్న ద్వారకా శంకరాచార్య శ్రీమఠం రామానుజ స్వాములను మాతో కలిపారు కంచి స్వామీజీలతో నాకు చాలా రోజుల నుంచి తిరుపతి రోజుల నుంచి మంచి పరిచయం పరమాచార్యుల వారితోను జయేంద్ర సరస్వతి స్వాముల వారితోనూ శ్రీ విజయేంద్రులతోనూ సత్సంబంధాలు ఉండటం వలన కంచి వెళ్ళి వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేశాను వారికి బీజేపీ రామజన్మభూమి కమిటీలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉండటం వలన నాయకత్వం విషయంలో కొంత అసంతృప్తి ఉండటం వలన కాదని అనలేదు అవునని అనలేదు పీవీ కూడా వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి వారిపై సానుభూతి ఉండటం వలన కాదనే పరిస్థితి కాదు కానీ అదరికే చేసిన కొన్ని వాగ్దానాల వలన ఒప్పుకోవడం అంత తేలికాదు దాదాపు పదిసార్లపైన ఈ విషయంలో కంచి వెళ్లి ఇద్దరు స్వామీజీలను కలవలసి వచ్చింది చివరకు వారు కూడా ఒప్పుకున్నారు పిజావూరు మఠం ఉడిపి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ నాకు గత ముప్పై సంవత్సరాలకు పైగా తెలుసు పంతొమ్మిది వందల డెబ్బైలో మొదటిసారి ఉడిపిలో ఆయనతో పరిచయం జరిగింది తిరుపతిలో వారి యాభై సంవత్సరాల ఉత్సవంలో పాల్గొనడం జీవితాలూకా ఒప్పిన బాధితులకు హంసల దీవిలో సహాయ కార్యక్రమాలలో ఆయనతో కలిసి పనిచేయటం తిరుమల మఠం వీధిలో వరి స్థలాన్ని ఇచ్చి కృష్ణ మఠం కట్టడంలో నా సేవ చేయటం ఇలా చాలా సార్లు చాలా సభలలో వారితో పాల్గొనడం జరిగింది ఆయన నాకు చాలా గౌరవం ఆయనకు నేనంటే చాలా అభిమానం వాత్సల్యం ఎంతైనా ఆయన మొదటి నుంచి విశ్వ హిందూ పరిషత్ ఒక మూల స్తంభం దానికి ఉపాధ్యక్షులు కూడా రామజన్మభూమి ఉద్యమంలో మొదటి నుంచి చాలా ఉత్సాహంతో పనిచేసిన నాయకుడు శ్రీ అద్వాని శ్రీ వాజ్పేయి శ్రీ సింగాల్ సింఘాల్తో చాలా సన్నిహిత సంబంధాలు కలవారు ఆయనను ఒప్పించడం మాట ఆట ఉంచి వారితో ఈ విషయం ప్రస్తావన దేవడానికి కూడా చాలా జంకాను పైగా ఇంతవరకు చేస్తున్నదంతా బయట బయట ఎవరికీ చెప్పకుండా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా జరుగుతూ వచ్చింది పిజావర స్వామితో ప్రస్తావన చేశాక ఇతరులకు తెలియకుండా ఉంటుందా వారు ఒప్పుకోకపోవచ్చు పైగా విశ్వ హిందూ పరిషత్కు ఈ విషయం తెలియవచ్చు నా ధర్మం నేను చేయాలి కాబట్టి ఆయనను ఒప్పించడానికి ప్రయత్నం చేసి ఆయన ఒప్పుకోకపోతే కనీసం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమని ప్రార్థించాలనుకున్నాను ఆయనతో బెంగళూరులో చాలాసేపు విషయాన్ని చర్చించాను నా మీద అభిమానం కొద్దీ ఆలోచించి చెప్తా అన్నారు అంటే ఒప్పుకోలేదు సరిపెట్టుకుని విషయాన్ని గోప్యంగా ఉంచమని ప్రార్థించాను కానీ ఒక వారం రోజుల్లో ఆయన నన్ను మళ్లీ కలవమన్నారు కలిసినప్పుడు అడిగిన ప్రశ్న ఒకటే ప్రధానమంత్రి ఈ విషయంలో అంటే రామాలయ నిర్మాణం విషయంలో కృత నిశ్చయంతో ఉన్నారా నేను వివరించాను చాలా పట్టుదలతో ఉన్నారు ఆయన ఉన్నంత వరకు విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించిన కమిటీకి ఆలయానికి స్థలం ఇచ్చే ప్రశ్న ఉదయించదు ప్రధానితో కలిసి ఒకసారి చర్చించాక తన నిర్ణయం చెప్తానని స్వామీజీ అనడంతో అలాగే వారిద్దరినీ నేను రహస్యంగా కలిపి మాట్లాడించడం జరిగింది తర్వాత ఒక్క షరతుపై వారు ఈ సంస్థలు చేరడానికి ఒప్పుకున్నారు తాను విశ్వ హిందూ పరిషత్తుతో సంబంధాలు తెచ్చుకోరండి అయితే తనంత తానుగా ఈ విషయానికి బయట పెట్టనని మాత్రం చెప్పారు నాకు కొంత ఆశ్చర్యం వేసింది కారణం అడగవచ్చా అని అడిగాను ఆయన చెప్పినది నాకు రాజకీయాలతో పని నేను బీజేపీకి వీహెచ్పికి చాలా దగ్గర నిజమే దానికి కారణం వారి హిందుత్వాన్ని బలపరచడమే అయినా నా కాంగ్రెస్ వల్ల వారి నాయకుల పట్ల కానీ వ్యతిరేకత నాకు కావలసింది అయోధ్యలో రామాలయ నిర్మాణం దానికి ఎవరు దోహందం చేసినా వారితో పనిచేయడానికి నేను సిద్ధం ప్రధానమంత్రిని కలిశాక వారు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నారని నాకు పూర్తి నమ్మకం కలిగింది వారి సామర్థ్యం మీద నాకు విశ్వాసం ఉంది అటువంటిది జరిగితే అంతకంటే కావలసింది లేదు అందుకే వారికి సహకరించడానికి సిద్ధపడ్డాను కానీ ఇది పూర్తిగా జరగగలదా అన్న విషయం భవిష్యత్తే చెప్పగలదు కానీ ఇప్పుడు ఏమీ చెప్పలేం పీవీ గారు చేసినా విహెచ్పి వారు చేసినా నాకు కావాల్సింది మందిర నిర్మాణం అందులో భాగస్వామిగా ఉండడం విషయం బయటకు వచ్చిన తర్వాత వీహెచ్పికి బీహె బీజేపీకి అప్పటి కమిటీల్లో ఉన్న ఇతర స్వామీజీలకు సమాధానం చెప్పుకునే బాధ్యత నాది అన్నారు పంతొమ్మిది వందల ఈ పూర్తి ప్రాతినించే కమిటీ నిర్మాణం పనులు మొదలుపెట్టి ఇక్కడ దాకా ఆ ఒప్పించి ఒక కొలిక్కి తీసుకువచ్చేసరికి పంతొమ్మిది వచ్చేసింది పూరి శంకరాచారుల వారు తప్ప అందరు ఒప్పించడం చాలా మంది వైష్ణవ శ్రీ వైష్ణవ పీఠాధిపతులను ముఖ్యంగా పిజావర స్వామీజీని ఒప్పించడం జరిగింది కానీ అయోధ్యలో మాత్రం మా ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు అప్పటికి దాదాపు ఏడు నిమిషసార్లు అయోధ్యకు కిషోర్ కునాల్ నేను గౌరీ శంకర్ వెళ్లడం జరిగింది చాలామంది స్వామీజీలతో రకరకాల చర్చలు జరపటం చాలా పెద్ద పెద్ద వారితో వారికి చెప్పించటం జరిగింది అయినా ఒకరిద్దరు ఒప్పుకున్న సంతకం పెట్టే ధైర్యం చేయలేదు విశ్వ హిందూ పరిషత్తులో ఉన్న పెద్ద స్వామీజీలను కలవదలుచుకోలేదు కనీసం అయోధ్యలో మంది మార్బలం పలుకుబడిగల హనుమాన్ గడి లక్ష్మణ్ గడిల స్వామీజీలనన్నా ఈ సంవత్సరంలో చేర్చకపోతే అయోధ్యలో పట్టు మాకు తెలిసింది హనుమాన్ గడి మహంత్ చంద్రస్వామి గారికి సన్నిహితుడని ఆయన బలంతోనే ఈయన అధికారానికి వచ్చాడని కానీ చంద్రస్వామి గారికి ద్వారకా శంకరాచార్యతో పడదని అంతేకాకుండా చంద్రస్వామి గారు శ్రీమఠం స్వామీజీ పోటీగా ఇంకొక స్వామిని పీఠాధిపతిగా ప్రోత్సహించి అయోధ్యలో ఒక పోటీ మఠం స్థాపించారని కనుక ఈ విషయంలో మెలకుతో ప్రవర్తించకపోతే ఒప్పుకున్న కొంతమంది స్వామీజీలు తప్పుకునే ప్రమాదం ఉందని కూడా తెలిసింది నరేష్ చంద్ర గారితో మాట్లాడితే ఈ విషయాల్లో తనకంత అవగాహన లేదని ప్రధానితోనే మాట్లాడమని సలహా ఇచ్చారు ఏం చేయాలి నాకు ఈ ప్రశ్న ఉత్పన్నమైన వెంటనే వెళ్లి ప్రధాని ముందు కూర్చున్నాను అయోధ్య గురించి అనగానే ఆయన చాలా శ్రద్ధ చూపిస్తారు ఈ సమస్య మత విద్వేషాలకు అవకాశం లేని విధంగా సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలన్నది ఆయన తపన కమిటీ నిర్మాణంలో తాజా పురోగతి వివరించి చంద్రస్వామి సంగతి ఏం చేయమంటారు ఆయన్ని కలుపుకు వెళ్లాలా వద్దా అంటూ సమస్య విడమర్చి చెప్పాను నాకు చంద్రస్వామి చాలా సంవత్సరాల నుంచి తెలుసు ఆయన కొన్ని విషయాల్లో బాగా పనికొస్తాడు ఆయనను దగ్గరకు తీయడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అందుకే ఆయనను చాలా దూరం పెట్టకుండా మరీ దగ్గరకు తీయకుండా నడుపుకొస్తున్నాను నువ్వు చెప్పిన పరిస్థితిని బట్టి ఈ విషయంలో ఆయన సహాయం తీసుకోవాల్సిందే కానీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండటం చాలా మంచిది ఇది ప్రధాని సలహా చంద్రస్వామి గురించి వినని లేరు ఆయనకు ప్రతికూలంగా కూడా చాలా విషయాలు విన్నాను అన్ని పార్టీల నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు అది వరకు అధికారంలో ఉన్నవారు అధికారం పోగొట్టున్నవారు అధికారం కావాలనుకునేవారు చాలామంది ఆయన దగ్గరికి వచ్చేవారు మొత్తం మీద మిగతా విషయాలు ఎలా ఉన్నా ఈ చంద్రస్వామిని ఆ పని చేసి పెట్టాడు హనుమాన్ గడి మహంతును ఇంకా ఇద్దరు మహంతులను పిలిచి పరిచయం చేసి వారి జాతీయ సంతకాలు చేయించారు అలా దేశంలో వివిధ ప్రాంతాల్లోని అద్వైత ద్వైత విశిష్టాద్వైత పఠాధిపతులతో వివిధ ముఖ్య వర్గాలకు చెందిన మఠాధిపతులతో కలిపి రాజకీయాలకు అతీతంగా అయోధ్యలో రామాలయం నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశాం ఆ సంస్థను రిజిస్టర్ చేయించాం రాముడు ఆరాధ్యదైవంగా భావించే అన్ని వర్గాలు ఆమోదించే సంపూర్ణ ప్రాతినిధ్యం ఉన్న కమిటీ సారథ్యంలో రామాలయం నిర్మాణానికి అలా మొదటి దశను అధిగమించాం నా కెరీర్ లో అత్యంత క్లిష్టమైన అధ్యాయం ఈ కమిటీ నిర్మాణం ఈ కమిటీకి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు కానీ ఈ కమిటీలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన సభ్యులు ఈ కమిటీ సారథ్యంలో రామాలయం నిర్మాణం జరిగితే అందుకు పూర్తి మద్దతు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఆక్షేపణలకు అభ్యంతరాలకు అతీతంగా రామాలయ నిర్మాణం జరుగుతుంది అన్న విశ్వాసాన్ని పీవీ వ్యక్తం చేశారు ఈ సమస్త రిజిస్ట్రేషన్ జరిగాక కానీ అప్పటికి పంతొమ్మిది వందల రామాలయ నిర్మాణం విషయంలో ఈ కొత్త కమిటీ ఒకసారి సమావేశమై తమకు ఏం చేయాలో ప్రభుత్వానికి విన్నవించాలి అప్పుడు ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేయాలి ఏదో ఇబ్బంది వచ్చింది కమిటీ సమావేశం నిర్ణీత సమయంలో జరగలేదు వాయిదా పడింది ఆ వాయిదా మరికొంచెం సాగింది పంతొమ్మిది వచ్చేసింది ఎన్నికల వేడి దేశమంతా ప్రశ్నించింది రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలతో పార్టీ అధ్యక్షుడి హోదాలో ఒక ఉన్న ప్రధానమంత్రి బిజీ అయిపోయారు ధైర్యం చేసి ఒక రోజున రామాలయ నిర్మాణం విషయం ఎత్తాను ఈ ఎన్నికల సమయంలో ఏం చేసినా అది విపరీత పరిణామాలకు దారితీయవచ్చు ఎన్నికలు అయ్యేదాకా ఆగు అధికారంలోకి వస్తాగా అప్పుడు ప్రారంభిద్దాం అన్నారు పివి అంతే రెండు సంవత్సరాల పాటు పీఠాధిపతులు మఠాధిపతుల చుట్టూ తిరిగి రకరకాల ప్రయోగాలతో వారిని ఒప్పించి పడిన శ్రమంతా